ఇప్పుడు ఎనిమిది గంటలవుతుంది ఒక ఇరవై ముప్పై నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాల కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయంలో ఒక వాక్యాన్నింగ్స్ వన్ ట్వంటీ సెవెన్ వచనం చూడండి ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి ప్రార్థం చేసాం పరశుద్ధర తండ్రి మీకు వందాలైనా ప్రవ్వా ఈ కుటుంబంలో మీరు మమ్మల్ని నడిపించిన మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించలాగనా ఓ ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని వినాలా మా జీవితాలు మారాలా మీ కొరకు సాక్షన్ లోడాలా అటువంటి బిడ్డలుగా ఈ కుటుంబీకులను అందరినీ తయారు చేయమని ఏం తండ్రి మూడవ వచనంలో ఏం చూస్తున్నామంటే ఇంగ్లీష్ బైబుల్లో కొంచెం తేడా ఉంది తెలుగు బైబుల్కి వచ్చేప్పటికీ తర్జుమాల మార్పు వచ్చింది ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే చిల్డ్రన్ ఆర్ ది హెరిటేజ్ ఆఫ్ గాడ్ అని ఉంది చిల్డ్రన్ ఆర్ ది హెరిటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లో తెలుగుకి వచ్చినప్పటికీ చిల్డ్రన్ అంటే తెలుసు కదా మీకు చిల్డ్రన్ అంటే తెలుసు కదా అందరికి చిల్డ్రన్ అంటే పిల్లలు కదా అయితే తెలుగు బైబుల్కి వచ్చేప్పటికీ కుమారులుగా మారిపోయింది అర్థమవుతుందా మీకు కాబట్టి విషయం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా దేవుని దృష్టిలో పిల్లలు అనేది ఏంది అక్కడ చెప్పబడింది పిల్లలు దేవుని యొక్క స్వాస్థ్యం అని ఉందా కదా స్వాస్థ్యం కదా ఇంగ్లీష్ బైబుల్లో అట్లా లేదు ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే చిల్డ్రన్ ఆర్ది హెరిటేజ్ ఆఫ్ గాడ్ అని ఉంది చెప్పాలంటే స్వాస్థ్యం అంటే స్వాస్థ్యం అంటే ఆస్తి కదా ఆస్తి హెరిటేజ్ అంటే దేవుని యొక్క గృహము అని అర్థం పిల్లలు దేవుని యొక్క గృహం రాయబడింది ఇంగ్లీష్ లో తెలుగులోకి కేవలం కుమార్లను ఉంది కానీ మనం బాగా అర్థం చేసుకోవాల నేను ఇంగ్లీష్ బైబుల్ నే ఎక్కువ ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే అది ఫస్ట్ గా తర్జుమా చేయబడింది ప్రపంచంలో అంటే ఫస్ట్ గా అంటే ఫస్ట్ అరేబిక్ భాష దాని తర్వాత గ్రీకు భాష దాని తర్వాత ఇంగ్లీష్ భాష దాని తర్వాత తక్కిన భాషలు కాబట్టి ప్రపంచం అంతా ఇంగ్లీషే కాబట్టి దేవుడు ఆ భాషని ఎన్నుకున్నాడు ఎందుకంటే అందులో చాలా కరెక్ట్గా ఉంటుంది అందుకే ఇంగ్లీష్ ధనించినాక మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అయితే ఈ విషయం మీకు అర్థం కాలేదంటే పిల్లలు దేవుడు అనుగ్రహించు దేవుని యొక్క స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే ఏంది ఆస్తి కదా ఇప్పుడు చెప్పండి ఎవరి ఎవరి ఆస్తి అది ఆస్తి నీ ఆస్తియా నీ ఆస్తియా మన ఆస్తియా ఎట్టి పరిస్థితులు కాదు ఈ విషయం అర్థం కాక అంత మెంటలో అయిపోతున్నాం పిల్లల గురించి బాధపడతా ఉంటాము పిల్లలు సరిగా పెరగకపోతే ఏడుస్తూ ఉంటాము వాడు చిన్నప్పనించి పెరగ చిన్నప్పి బాగానే ఉంటాడు పెదగైనాక చెడిపోతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాము బ్రదర్ వచ్చి ప్రార్థన చేయమని ఉంటారు కుటుంబాల్లో మా బాబు మా మాట వింటలేడు ఎందుకు చిన్న పంచి పెంచలేదా దేవుని భయభక్తులలో నువ్వు నీ స్వాస్థ్యంగా పిల్లల్ని స్వీకరిస్తే అట్లా పెంచలేవు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం దేవుని స్వాస్థ్యం కాబట్టి ఆయన ఒక రోజు లెక్కడుతారు నేను నీకు బహుమనం బహుమానం గర్భఫలము యోహోవా అనుగ్రహించి బహుమానం అది అంటే చెప్పి నువ్వు ఏమైనా కష్టపడుతూ ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను బర్త్డే ఫంక్షన్ అయితే మనోజ్ బహదర్ బర్త్డే చేసుకుంటాడు మనోజ్ బహదర్ బర్త్డే నేను పిలిస్తే నేను ఆయనకు ఒక బహుమానం తీసుకొస్తాను ఆయన ఏమైనా కష్టపడిడా బహుమానం కొరకు ఆయన ఆయన కష్టపడలేదు నేను తీసుకొచ్చిస్తున్నాను నేను కష్టపడి తీసుకొచ్చిస్తున్నాను కాబట్టి బహుమానం అనేది ఉచితంగా అనుగ్రహించబడింది నువ్వేం కష్టపడేదానికి అది ఎవరు ఇస్తున్నారు బహుమానం నీ స్పెషాలిటీ బట్టి నీ గొప్పతనాన్ని బట్టి బహుమానం ఇవ్వలే ఆయన కణికరాన్ని బట్టి ఆయన కృపని బట్టి నీకు బహుమానం ఇచ్చిండు కాబట్టి ఈ విషయం నీకు బాగా అర్థం కావాలా పిల్లలు దేవుని యొక్క స్వాస్థ్యం ఆయన ఇచ్చిన ఆయన ఆయన స్వాస్థ్యం అది నీ స్వాస్థ్యం కానే కాదు అర్థమవుతుందా కాబట్టి ఆయన స్వాస్థ్యము ఆయన తర్వాత తిరిగి వచ్చినప్పుడు అడుగుతుండ లెక్క మీ పిల్లలను బట్టి మీరు లెక్క చెప్పాలంట ఎందుకంటే మీ పిల్లలు మీ పిల్లలు కాదు ఈ లోకం అట్లా ఆలోచిస్తుంది ఈ లోకం అరే నా పిల్లలు నేను కష్టపడి కనినన్ అని కొంత అతిశయం ఉంటుంది కదా తల్లిదండ్రులకి అతిశయం అంటే గర్వం అంటాం నేను కష్టపడను నేను పెంచిన కష్టపడి పెంచిన పిల్లల్ని బాగా చదిపించిన అని చెప్తారు కదా నీ గొప్పతనం ఏమి లేదనేసి బైబిల్ చెప్తుంది వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యం దేవుడు నీకు ఇచ్చిండి ఏమని నేను కాలం తర్వాత వాపస్ వస్తాను నా స్వాస్థ్యం నాకు వాపస్ తీసుకొచ్చి ఇవ్వండి మీరు ఎట్లా పెంచు అని అడుగుతున్నాడు లెక్క పిల్లల గురించి కాబట్టి పిల్లల్ని ఎట్లా పెంచాలా అనేది తప్ప ఎక్కడ లేదు నేను చెప్తున్నా మీకు ఎక్కడ లేదు నేను ఛాలెంజ్ చేసిన ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాను బైబుల్ల తప్ప ఏ పుస్తకంలో ఏ పురాణగాథలలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు పిల్లల్ని ఎట్లా పెంచాలనో అందుకే ఈ లోకంలో ఎవరు తెలియదు పిల్లల్ని ఎట్టాలనో కేవలం బైబుల్ని ఆశ్రయించడం వారికి తెలుస్తుంది పిల్లల్ని ఎట్లా పెంచాలన్నావు చూడండి చాలా మంది పిల్లల్ని ఎట్లా పెస్తారు తెలుసా వాడిని మంచి గారాపంగా వేస్తారు ముద్దు చేసుకుంటూ పెంచుతారు వాడికి ఇష్టమైన దినిపిస్తూ ఉంటారు వాడు కోరినకి ఇస్తా ఉంటారు దాని తర్వాత తల్లిదండ్రులకు ఇష్టం ఉన్న చదువులు అదే నువ్వు ఇంజనీర్ కావాలా మగపిల్లవాడిని ఆడపిల్ల అయితే నువ్వు డాక్టర్ కావాలా మా పాప ఏమ నువ్వు డాక్టర్ అవుతావు అంటే నేను ఎట్టి డాక్టర్ గానీ అంటున్నాను ఇక్కడ పిల్లలు కాదు తెలంగాణ పిల్లలు వాళ్ళు నేను తెలంగాణ ఇక్కడ పెరిగి అంతే పుట్టింది ఎక్కడన్నా పెరిగింది ఒక ఇది క్రైస్తవ జీవితం కాబట్టి మనం ఎక్కడో పుడతాము యాత్రికులము ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటాము ఎక్కడో మన కళలు ముగించుకుంటాం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా పిల్లలు మీ పిల్లలు కాదు ఈ విషయం అర్థం చేసుకుంటే అది అయినా స్వాస్థ్యం అయినా ఆస్తి కాబట్టి ఆయనకి మీరు లెక్క చెప్పాలా మీ పిల్లల గురించి ఎట్లా పెంచిండ్రు అన్న విషయం ఎందుకో తెలుసా ఏహెచ్కెల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది ఇప్పుడు మీకు చూపించాలని చీకట్లో కానీ అక్కడ ఏమంటుందంటే దేవుడు అంటున్నాడు ఈ సృష్టిలో ప్రతి ఆత్మ నాది ఈ సృష్టిలో ఈ సృష్టిలో ప్రతి ఆత్మ నాది అది ఏ కులంలోనా పుట్టచ్చు ఏ మతంలోన పుట్టచ్చు ప్రతి ఆత్మ నాది కాబట్టి నా ఆత్మ బట్టి నేను తీర్పు దీర్చబోతున్నాను నా ఆత్మ ఈ లోకంలో ఎట్లా జీవించింది అది నాది నా స్వాస్యం నేను పంపించిన తల్లి గర్భం ధరించినప్పుడు ఆ ఆత్మని ఆ బిడ్డలోనికి నేను పంపించిన ఆత్మ అంటే తండ్రి నేను నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఈ శరణం చాలా బలిత ఇది చాలా బలహీనమైన శరీరం నేను ఇక్కడే బాగున్నాను పరలోకంలా అని అనుకుంటుంటది కానీ దేవుడు కాదు ప్రతి ఆత్మ శరీరంలో ధరించాల్సిందే శరీరంలో ఆ అనుభవం చూడాల్సిందే పాప బూరితో బయట రావాల్సిందే ఈ లోకంలో నువ్వు ఒక పని అప్పగించబడింది అటు పని ముగించుకొని తిరిగి నా రావాల్సిందే అది విధానం దేవుని విధానం కానీ మతపరమైన జీవితంలో ఇవన్నీ మర్చిపోయినాం మనం యథావిధిగా తినాలా తాగాల సుఖించాలా ఇది లోకపు గుద్బుద్ధి ఏం తినాలా ఏమిది ఇది క్రైస్తవులకి లేదు అందరికి కదా బుద్ధి కానీ బైబుల్ అంటుంది అది కాదు ప్రతి దాని బట్టి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది అంటుంది పిల్లల్ని బట్టి మీకు లెక్క ఉంటది పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా పెంచకపోతే వాడిని దేవుని భయభక్తలలో పెంచకపోతే నీకు దుఃఖం ఉంటది కానీ ఆయన దగ్గర నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది నేను ఎంత చెప్పినా వాడు వినలేదు ప్రవ్వా అంటాడు అవును బాలుడుగా ఉన్నప్పుడు వాడిని సరి చేసినవా ఉన్నప్పుడు వాడిని సరి చేయలేదు కాబట్టి నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు చెట్టలేదు కొట్టలేదు తిట్టలేదు వాడిని వాడు ముద్దు మాట్లాడుతుంటే నీకు ఎంతో బాగా అనిపించింది చిన్న ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు నీకు ఇష్టం అనిపిస్తూ ఉంటది అదే రీతిగా మా పక్కింట్లో నేను ఒక విషయం జ్ఞా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాను మా పక్కింట్లో ఒక ఆమె చాలా లేటుగా పిల్లలు పుట్టినారు చాలా లేటుగా పిల్లలు పుట్టినరు అయితే ఇద్దరు మగపిల్లలు కుట్టినరు ఆమెకి ఒక పాప తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టిారు అయితే ఆ బాబు వాడు చిన్నప్పుడు ముద్దు మాట్లాడుతుంటే అబ్బా నా కొడుకు ఎంత ముద్దు ముద్దుగా అనేసి మెచ్చుకుంటుంది బాబుని వాడు చిన్నప్పుడు కొన్ని చెడ్డ మాటలు నేర్చుకున్నాడు పక్కింటోళ్ళ నుంచో ఎదిరింటోళ్ళ నుంచి ఆ సందులో చెడ్డ మాటలు మాట్లాడుతూ వాళ్ళ మమ్మీ మీదనే ఆ మాటలు ఉచ్చరించి చెడమాటలు అయితే అప్పుడు ఏం చేసింది అలసమి మా బాబు ఇంత ముద్దుగా మాట్లాడుతున్నాడు చెడమాటలు కూడా అని మెచ్చుకుంది వాడు పెదగైనాక యమనాదకి వచ్చినాక కోపంలో చెడ మాట్లాడితే ఆ రోజు తినకుండా ఏడ్చింది ఆమె నీకు అర్థమవుతుందా నువ్వు చిన్నగున్నప్పుడు వాడు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు నువ్వు అని కొట్టినవా చిన్నప్పుడు కొట్టగల గానీ పెద్ద కొడతామా పెద్దైనా కొట్టలేం కదా పిల్లల్ని మనం కొట్టలేదు అందుకు వాళ్ళు పెద్దగానే చెడిపోతున్నారు త్రాగుబూతులు అవుతున్నారు భయంకరమైన విచ్చిన జీవి జీవిస్తున్నారు అదంతా మోసకరమైన జీవితం వాళ్ళందులో నశించిపోతున్నాడు వాణ్ణి ఆత్మ నశించిపోతున్నాడు దేవుడు నేను లేకడుతాడు నువ్వు అంటే బ్రవ్వాడు నా చెల్లి దగ్గర జారిపోయాడు అంటే ఎట్లా జారిపోతాడు నేను నీకు ఇచ్చినా కాపాడుకోవాలి కదా నువ్వు కాపాడలేదు కదా నువ్వు దాన్ని బట్టి లెక్కవలసి వస్తుంది తీర్పు ఉంటుంది కాబట్టి మనము పిల్లల్ని సరే కొన్నిసార్లు పిల్లలు లేకపోతేనే మంచిదేమో అనిపిస్తున్నా లెక్క కదా కానీ పిల్లలు పొందుకున్నాక మటుకు లెక్క ఉంటుంది ఆ విషయం నీకు చెప్పాలి సరే నేను ఒక హెచ్చరిక చెప్తున్నా ఇప్పుడు వాళ్ళని ఎట్లా పెంచాలో చెప్తాను దాంతో వాక్యాన్ని ముగిస్తాను ఎంత టైం ఉంది ఇంకా మనకి ఇంకా పది నిమిషాలు ఉంది కదా నేను చెప్పింది ఏంటి మీకు ఇరవై నిమిషాలేనా ఇరవై ఐదు నిమిషాలలో ముగిస్తా ఇంకా పది నిమిషాలు ఉంది ఈ పది నిమిషాలలో మీరు మీ పిల్లల్ని ఎట్లా పెంచాలని నేర్చుకోండి ఎందుకంటే నేనైతే స్పెషల్గా చెప్తుంది కదా బైబుల్లో ఏముందో అది చెప్తున్నాను నేను మీకు కదా లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ యేసు బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లా పెరిగిండు తల్లిదండ్రులైన ఎట్లా పెంచినో మీరు అట్లా పెంచాలా అని చెప్తుంది ఈ వాక్యం ఇది మీరు అర్థం చేసుకోవాలా మీ పిల్లలు అట్లా పెంచుకోండి ఒకటి అట్లా పెంచలేకపోతే ఎప్పుడన్నా సరి చేసుకోండి ఎందుకంటే ఇది మార్పు హృదయానికి సంబంధించింది హృదయం కూడా మారచ్చు హృదయం ఎప్పుడన్నా మారచ్చు కాబట్టి మన ప్రభుని వారి తల్లిదండ్రులు ఎట్లా పెంచిండ్రో మీరు మీ పిల్లల్ని అట్లా పెంచాలి ఎందుకంటే మన ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లా ఎదిగిండో అది తెలుసుకున్నప్పుడు మనం మన ప్రభు ఎదిగినప్పుడు మనకు అట్లా ఎదగల కదా మన పిల్లలు అట్లా కదా ఆ సత్యం మీకు అర్థం కావాలి కాబట్టి చూడండి యాభై యాభై రెండవ వచ్చినా యేసు జ్ఞానమందు చూడండి బాలుడు అక్కడ ఉంది యాక్చువల్ గా బాలుడు ఆ బాలుడైన యేసు జ్ఞానమందు వయసు దేవుని దయందు మనుషుల దయందు ఈ నాలుగు విధాలు ఎట్లా పిల్లల్ని పెంచాలనో బైబుల్ చెప్తుంది ఈ లోకం ఎక్కడ చెప్పదు సైన్స్ చెప్పదు మనస్తత్వ శాస్త్రం నేను మనస్తత్వ శాస్త్రం జరిగినవని కాబట్టి అంత పీహెచ్ చేసినట్ నాకు తెలుసు అవన్నీ పిచ్చి పిచ్చి తలంపులవి మీ పిల్లలు ఎట్లా పెంచాల పిచ్చి పిచ్చి ఒకటి అవైడి ఈ లోకాతీతమైన జ్ఞానము వెరితనం పిచ్చితనం అన్ని పుస్తకాలు జరిగిన అవన్నీ పుస్తకాలే అవన్నీ దేవుడి నుంచి నేను వేరుపరుస్తాయి ఈ లోకపు చదువులు అర్థమవుతుందా నువ్వు ఎంతైనా పిహెచ్ చేసుకో పెద్ద పెద్ద డాక్టర్లుగా అవన్నీ దేవుడి నుంచి నేను దూరపరిచే చదువులే కాబట్టి బైబిల్లో చెప్తుంది ఎట్లా పిల్లల్ని పెంచాలమ్మా నా ప్రభువు బాలుడిగా ఉన్నప్పుడు ఎట్లా పెంచబడిండో మీ పిల్లల్ని మీరు ఎట్లా పెంచాలా అందుకొక మీరు తయారు ఎందుకంటే సరే పిల్లలు ఉన్న ఇప్పుడు నేర్చుకోండి పిల్లలు లేని త్వరగా తయారు కానీ అర్థమవుతుందా ఎట్లా పెంచుకోవాలా పిల్లల్ అనేది ఇప్పుడు నేర్చుకో ప్రా నేను నేర్చుకున్న ప్రవ్వా ఇప్పుడు నాకు పిల్లలు ఈ నేను అట్లే పెంచుతాను ప్రవ్వా అంటే ఇప్పుడు నువ్వు రెడీగా ఇప్పుడు నీకు బాబులు ఇస్తా పాపని ఇస్తా అని దేవుడు మాట్లాడతాడు పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం కుమార్లే కాదు దేవుని దృష్టిలో కుమార్లే కాదు ఆయనకి ఆడవాళ్ళు అంటే ఎంత ఇష్టమో దేవునికి బిడ్డలు కదా ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టం ఏసులోకి మీరు తెలుసు అది అని ఎప్పుడు చూసినా ఆడపిల్లలకే సాయంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అంతా ఆయనకి పరిచయం చేసిన వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా ఆడవాళ్లే కదా మగ్దళిని మరియా ఎంతమంది తెలుస్తుంది ఏసులోకి శిష్యులు ఎంతమంది అంటే ఎవరు ప్రపంచంలో పన్నెండు మందే చెప్తారు అంతారే కదా కానీ ప్రభు మనకు బయలుపరిచిండే ఆయనకి ఇంకొక స్త్రీ ఉండే శిశురాలు ఈ పన్నెండు మందితో పాటు సమానంగా ఏమేమి చేసింది మగ్దళి అని వాళ్ళు ఎక్కడి పోతే అక్కడ నేను ఒకరోజు రాత్రి ఆమె గురించి తెలుసు ప్రభా వీళ్ళు అంతా మగవాళ్ళు పన్నెండు మంది మగవాళ్ళు పురుషులు ఆమె ఒక్కతి ఎవరు రాళ్ళు పెళ్లి ఎట్లా చేసింది ప్రభా వీళ్ళతో సేవ రాత్రి మగళ్ళు తోటలో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈమె ఒక స్థలంలో పండుకుండేది ఎట్లా ఎంత కష్టపడి నేను అది ఊహించుకున్నప్పుడు నా ఒళ్ళు జల్దరిస్తూ ఉంటాయి నేను భయం పట్టుకుంటుంది అన్న మగవాళ్ళం కదా ఫ్రీగా తిరుగుతూ ఎక్కడ కానీ ఆ టైంలో రెండు వేల సంవత్సరాల క్రితము మరియా ఎట్లా సేవ చేసిందో నాకు ఏడుపు వచ్చేసింది ఒకసారి తలుచుకుంటున్నా ఆయన గురించి అంటే నేను ఆమె గురించి మన ప్రభు కంటే గొప్పవా గొప్పది కాదు కానీ ప్రభుతో పాటు కలిసి సేవ చేసిన ఆయమే పరిచయం చేసింది పన్నెండు మందికి ఆహారం పంచింది కదా ఆమె మంది శిష్యులకి మన ప్రభుకి ఆహారం పంచాడు నీళ్ళు పోసాడుది ఇంకెంతెంత పరిచయ చేసిందో మగ్ధలిని మరియా మన ప్రభుని ఎంతగా ప్రేమించింది ఒక ఒక బిడ్డ తండ్రిని ఎంతగా ప్రేమిస్తుందో అంతగా ప్రేమించింది కానీ ఆ ఒక్క స్త్రీ ఎవరి స్త్రీ నాకు తెలుసు మగల్ని మరియు చరిత్ర గురించి మీకు చాలా మంది తెలకపోవచ్చు ఆమెకి వివాహం చేసుకునే టైంకి ఏమవుతుంది అంటే ఆమెకు మీకు అవన్నీ ఇప్పుడు చూపించాను నేను కానీ ఆమెకు అయితే మన ప్రభు ఆమె నుంచి దయ్యని విడిచిపెడతాడు విడిచిపెడితే పెళ్లి కూడా వదిలేసుకొని ఆయన వెంబడిస్తుంది అట్లా చాలా మంది శిష్యులు పెళ్లి చేసుకోకుండా ఆయన వెంబడించడం ఎందుకంటే ఈయన దైవము ఈయన జీవం గల దేవుడిని గ్రహించగలిగింది కాబట్టి పెళ్లి కూడా విడిచిపెట్టింది పౌలు కూడా అంతే కదా తెల్లారి పెళ్లి దమస్కు మార్గంలో చూసిండే దర్శనము దర్శనం మార్చేసింది పెండ్లి మానేసుకుని సేవ చేసిండు జీవితాంతం త్యాగం చేసుకోను సరే నేను అట్లా చెప్తాను కదా చేసుకోద్దని పౌరు కూడా చెప్తాడు చేసుకో పెళ్లి చేసుకోకపోవడం మరీ మంచిది ఎందుకంటే మరీ విశేషమైన సేవ నువ్వు చేయగలవు కానీ పెళ్లి చేసుకున్నంత మాత్రా సేవ చేద్దాను ఎవరు చేస్తున్నారు సేవ ఎవరు చేస్తలేరు కాబట్టి ఇప్పుడు నేను మీకు క్విక్గా పాయింట్స్ చెప్పేసి ముగిస్తాను వాక్యాన్ని ఎట్లా పెంచాలా పిల్లల్ని అక్కడ పాయింట్ ఉంది పాయింట్ నెంబర్ వన్ మొదటిదిగా జ్ఞానమందు మీ పిల్లల్ని పెంచాలా ఇది బైబుల్ విదానం బైబుల్ విదానం ఏం తెలుసా పిల్లల్ని జ్ఞానమందు పెంచాలా జ్ఞానం అంటే ఏం చెప్పండి జ్ఞానం ఏం చెప్పండి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరిలో మన ప్రభులో ఉన్నాయి ఏసు కాబట్టి జ్ఞానంలో పెంచాలా పిల్లల్ని కానీ లోకం ఏం చేస్తుంది పిల్లల్ని తెలివిలో పెంచుతుంది తెలివి నిన్ను నరకానికి నడిపిస్తుంది మరణానికి నడిపిస్తుంది తెలివి ఏం తెలుసా ఈ లోకాన్ని ఎట్లా సంపాదించుకోవాలా ఎవరిని ఎవరిని ముంచాలా ఎవరిని మోసం చేయాలా ఇది తెలివి అన్నట్టు అంతా ఈ లోకంలో ఏదో సాధించాలనేది తెలివి కానీ తెలివి నిన్ను మనం నడిపిస్తాను ఎందుకంటే ఇంకో నిన్ను మీసం మోసాడు ఇంకోటి వస్తాడు కానీ జ్ఞానంలో జ్ఞానంలో నువ్వు వర్దిలాలా అని ఫస్ట్ పాయింట్ చెప్తుంది తెలు కాబట్టి మీ దేవుని జ్ఞానం చెప్పాలా ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలా చెప్పాలా వాళ్ళకి అవి చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి నేర్పిస్తాను చిన్నపిల్లల నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని మోకాలు ఉండమంటూ ఉండడు బాబు పాప అంటే వింటది ఆడపిల్లలు వింటారు మొగపల్లని వినరు వాడిని బలవంతం మీద మోకాల మీద కూర్చోబెడతాను తర్వాత ఏం తెలుసా ప్రేయర్ అంటే నిద్ర వస్తుంది వాడికి కదా పిల్లలకి పిల్లలకే కాదు నీకు నాకు వస్తుంది నిద్ర ఎందుకంటే సైతాన్ని దూర్తాడు ప్రేయర్ కూర్చోండి అంటే నిద్ర మత్తు వచ్చేస్తుంది అక్కడ తెలిసిపోయింది సైతాన్ని నేను ప్రేయర్ చేయను ఎందుకంటే ప్రేయర్ అంటే వాడికి చాలా అసహ్యం నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే వాడికి వాడి రాజ్యం కూల్తది సైతాన్ గడు పని కాబట్టి మోకాల మీద ఎక్టి పరిస్థితులు అదే తీర్మానం నచ్చ చెప్తావా బుద్ధి చెప్తావా హెచ్చరిస్తావా కోపంగా చెప్తావా ఏ రూపంగా చెప్తావా నీ ఇష్టం కానీ అన్ని ప్రయత్నించండి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రార్థన చేయిపోయింది పిల్లలతో చిన్నప్పటి నుంచి తర్వాత నువ్వు ఫాదరు మదర్ ఏం తెలుసా బైబుల్ ప్రకారంగా నువ్వు పాస్టర్వి తల్లి పాస్టరమ్మ బైబుల్ ప్రకారంగా కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న సంఘం కాబట్టి ఫస్ట్ పాస్టరు ఫస్ట్ పాస్టరమ్మ ఎవరంటే తల్లిదండ్రులే అది మర్చిపోయింది క్రైస్తవ సంఘం ఎప్పుడు ఎన్నో సమస్యలు అయిపోయినాయి మర్చిపోయి నువ్వు ఎప్పుడు నీ పిల్లల్ని దేవుని చెంతంగా నడిపించినావు వాడిని ఎప్పుడు పాపాలు ఒప్పిపించినావు నీ నోటి ద్వారా అని పాపాలు ఒప్పుకోరా అని నువ్వు ఎప్పుడైనా చెప్పినావు బాబుకి చిన్నప్పటి నుంచి పాపకు చెప్పినావు ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి చెప్పలేదు క్రైస్తవ చిత్తం ఈరోజు వాడు పెద్దాడు చెడిపోయి త్రాగుడు అలవాటుపడి వాడు వ్యవిచారం అలవాటు ఇప్పుడు వచ్చి ప్రభు మేము బ్రదర్ ప్రార్థన చేయ బ్రదర్ అంటే ఎట్లా మారుతారు చెప్పండి మీరు వాడిని ఈ వాక్యం ప్రకారంగా వాడిని పెంచలేదు మీరు కాబట్టి సంతోషం కాదు నేనేదో ఆత్ నేనేదో సాధించిన దేవుడు నాకు ఏదో గొప్పతనం ఇచ్చిన కాదు బాధ్యత చెప్తున్నా నేను పిల్లల నువ్వు జాగ్రత్తగా పెంచకపోతే నీ సాక్ష్యం పోతుంది ఏం క్రిస్టియన్స్ రా అంటారు పక్కింటోడు అరే క్రిస్టియన్సా క్రిస్టియన్స్ అంటే ఎంత జాగ్రత్తగా జీవిస్తారు వాడు తాగడు వాడు సినిమాలు చూడడు వాడు టీవీ పెట్టుకోడు వాడు పాటలు సినిమా పాటలు వినడు వాడు చెడు తిరుగుడు తిరగడు దుష్ట సాంగత్యంలో ఉండడు వీళ్ళు జాగ్రత్తగా అలగ్గా ఉంటారు అందుకు మనం అంటే ఇష్టం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మనము ఈ లోకాతీతంగా జీవించాం ఈ చెడు అలవాట్లకి మనం బానిసలం కాం వాటిని అసహించుకుంటాం ఎందుకంటే నేను కూడా కాలేజీలో చదివిన కదా కాలేజీలో చదివిన పెద్ద పెద్ద కాలేజీలో చదివిన దోస్తులు ఉంటారు పోయి తాగద్దాం దా నేను తాగాను ఎందుకంటే ఈ వాక్యం నన్ను చెప్తుంది తాగొద్దని దుర్వ్యాపరం త్రాగుడు వలన దుర్వ్యాపరం అంటే మొత్తం లాస్ అయిపోతుంది హెల్త్ అని వాక్యం చెప్తుంది కంటే నేను తాగాను ఒక్క డకేం తాగు ఒక డ్రాప్ తాగు తాగానే నేను నీ సాంగత్యం లేకుండా చాలా నీ ఫ్రెండ్షిప్ వద్దేశా నాకు పర్లేదు కానీ నేను దాగాను ఎందుకంటే నేను వాక్యానికి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్షిప్ కి కాదు ఈ ఫ్రెండ్షిప్ పోతుంది కాలేజ్ అయిపోయినాక ఎవడు ఫ్రెండ్స్ ఒక ఉద్యోగం మాన్ కలీగ్స్తో పాటు ఎప్పుడు రారు కానీ నువ్వు కాంప్రమైజ్ కావద్దు దేవుని జ్ఞానంలో ఎట్లా ఎదగాలనేది పాయింట్ చెప్తుంది చిన్నప్పటి నుంచి జ్ఞానంలో ఎదగాలం మనం దాని తర్వాత వయసు చాలా ముఖ్యమైనది వయసు నందు అంటే శరీరం వయసు శరీరం మీ పిల్లల్ని శరీరంలో చాలా జాగ్రత్తగా మీరు పెంచాలా వారిని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలా ఇప్పుడు ఉదాహరణకి సాధనంగా అయితే చిన్న పిల్లల్ని మంచల మీద బండబెట్టి మనం బయట పోతా ఉంటాం వాడు దొర్లుకుంటే కింద పడతాడు దెబ్బ తలకి నాకు తెలిసిన కేసు ఒకటి నేను మీకు చెప్తున్నాను ఫ్రాంక్ ఒక బాబు మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండే వాళ్ళం ఒకప్పుడు ఇంటి ఇద్దరు వాళ్ళకి ముగ్గురు అనుకుంటాం ఒక బాబు ఒక పిల్లల్ని పెద్దవాడు ఇట్లానే ఎత్తుకున్నప్పుడు ఆ చేతిలోకి వెళ్ళి జారి పడి మెంటలర్ట్ మీరు చెప్పండి మళ్ళీ మీరు ఎట్లా లెక్క చెప్తారు దేవునికి నేనేమో మంచిగానే ఇచ్చిన కదా మీ పిల్లల్ని మీరేమో కింద నిర్లక్ష్యం ద్వారా కింద పడుకో తలకి దెబ్బలి పిచ్చోడు అయిపోయింది పాపం మా పిల్లడు మాట కూడా లేదు కాబట్టి నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు వారి హెల్త్ బట్టి నీవు లెక్క చెప్పాల్సి వారిని చాలా జాగ్రత్తగా పెంచాలి నువ్వు ఎందుకంటే నీకు నా స్వాస్థ్యం అది నా మీరు తిరిగి వాపస్ తీసుకొని రావాలి అని చెప్తున్నాడు కాబట్టి అలా పెంచేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెంచాలని పాయింట్ చేసుకోండి వాళ్ళకి రోగం వచ్చినప్పుడు అనారోగ్యం కలిగినప్పుడు మీరు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకి చాలా కేర్ఫుల్గా వాళ్ళకి ఏం ఆహారం పెట్టాలి నీకు తెలివి కావాలా నీకు కూడా కావాలా ఎటువంటి ఆహారం పెట్టాలా చూడండి మన శరీరానికి తీపి పదార్థం పడదు ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది చక్కెర అనేది ఆహారము కాదు అని చెప్పేసింది వాళ్ళ వెబ్సైట్లో ఉంటది ఏది ఆహారము ఏది ఆహారం కాదండి కానీ మనము చక్కెర విపరీతంగా తినేస్తున్నాం మళ్ళీ శరీరం ఎట్లా భరిస్తుంది అది ఆహారం కాదంటుంది ఆహారం కానప్పుడు నువ్వు ఆహారం పెడతావు పిల్లలకి వాడికి పుట్టుకతోనే నువ్వు మిఠాయి అలవాటు చేస్తున్నావు ఫ్యారెక్స్ అనో ఇంకేదో అనో మిల్క్ పౌడర్ అనో అంత చక్కెర వేసి వానికి చిన్న పంచి చక్కెర అలవాటు చేస్తే వాడు దానికి అడిక్షన్ అయిపోతున్నాడు అంటే వ్యసనంగా మారుతుంది షుగర్ దానికి బానేసి అయిపోతున్నాడు షుగర్ లేకుండా వాడు ఉండలేకపోతున్నాడు ఈ జీవ కణాలు అన్ని కృషించిపోతున్నాయి షుగర్ షుగర్ తో ఎప్పుడైతే నువ్వు ఆ షుగర్ పదార్థం తీసేస్తావు నీ శరీరం నీ ఆహారానికి వెళ్ళి నీ హెల్త్ అంతా మళ్ళా యథావిధిగా వచ్చేస్తుంది అది విధానం ఎందుకంటే ఈ శరీరానికి పిండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పిండే తింటావు కాబట్టి నీ శరీరం అంతా ఆ పిల్లవాడికి మరి చిన్నప్పటి నుంచి అవన్నీ అలవాటు చేస్తున్నావు పిండి పదార్థాలు బేకరీకి తీసుకపోతావు చాక్లెట్లు తినిపిస్తావు పిండి పదార్థాలు బిస్కెట్లు తినిపిస్తావు అదంతా కృషింపజేస్తుంది వాడి శరీరం చిన్నప్పటి నుంచి అందుకు వాడు నీరసంగా వస్తాడు ఆ స్కూల్ నుంచింటి వానికి ఇంకా ఏం ఎనర్జీ ఉండదు కాబట్టి నాలుగు వందల సంవత్సరాల మన దేశానికి బియ్యం వచ్చినాయి మీకు తెలవదు ఈ చదవలేదు కాబట్టి చరిత్ర గురించి ఆహారపు చరిత్ర గురించి మీరు చదివితే నాలుగు వందల సంవత్సరాలు సౌత్ అమెరికన్స్ మన దేశానికి బియ్యం తీసుకొచ్చారు మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రెండు వందల మన దేశానికి గోధుమలు తెచ్చిర్రు మీ పూర్వీకులు ఎప్పుడు బియ్యం తిన్లే మీ పూర్వీకులు ఎప్పుడు గోధుమలు తిన్లే టొమాటోలు ఇరాక్ నుంచి వచ్చినాయి మనకి మిరపకాయలు ఇరాన్ నుంచి వచ్చినాయి క్యాబేజ్ గోబీ పువ్వు క్యారెట్లు రాడిష్లు ఇవన్నీ ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు రెండు వందల మన దేశానికి మీ పూర్వీకులు ఇవి ఏమి తినలేదు కానీ మీరు తినేస్తున్నారు కాబట్టి మీకు అనారోగ్యాలు వస్తున్నాయి మళ్ళీ మన పూర్వీకులు ఏమి తిన్నారు బ్రదర్ అంటే నువ్వు వెతుక్కోవాలా మన పూర్వీకులు తిన్న ఆహారంలో తింటే నీకు అనారోగ్యం రాకపోయాడు కాబట్టి మీ పిల్లల్ని ఎట్లా పెంచాలనో వాళ్ళ శరీరంలో మీరు నేర్చుకోకపోతే మీ పిల్లల్ని మీరు సరిగా పెంచుకోలేరు వాడికి ప్రతిసారి సీక్ అయిపోతుంటే డుమ్మ కొడతాడు స్కూల్కి సరిగా చదువుకోడు వాళ్ళు చదువులు సరిగా అందవు కాబట్టి ఈ విషయాలు మీరు బైబుల్లో నుంచి నేర్చుకోండి మూడవది జ్ఞానమందు వయసు దేవుని దయందు చూడండి దేవుని దయ చాలా ముఖ్యమైన వాడికి నువ్వు బైబుల్ నేర్పాలా చిన్న పంచి బైబుల్ చదిపియని నేర్పించాలా రకరకాల పుస్తకాలు చదివిస్తావు ముసలామ్మమ్మ వచ్చేట్లవన్నీ కథల పుస్తకాలు చందమ్మమ్మ పుస్తకాలు కానీ బైబిల్ చిన్నపంచి నేర్పాలా దేవుని దయందు వాడు ఎదగాలంటే ఎట్టి పరిస్థితులు నువ్వు మీద వాడిని పెట్టాలా ప్రతి దేవుని మీద ఆధారపడటం తయారు చేయాలా ఈ లోకంలో మనుషులు తయారు చేస్తారు పిల్లల్ని అరే నీ స్వశక్తి మీద ఆధారపడాలిరా అని తయారు చేస్తారు అది మోసం నీ స్వశక్తి మీద ఆధారపడితే నీకు దేవుడు అవసరం లేదు ఏ మతం లేనన్నా అదే బోధ కానీ ఈ బోధ ఈ ఇందులో బోధ ఇందులో ఏముంది తెలుసా ప్రతి ప్రతి చిన్న కూడా ప్రభు మీద ఆధారపడాలా లేకపోతే చిన్న మీద ఆధారపడకపోతే పెద్దదాని ఆధారపడలేవు నువ్వు కాబట్టి మీ పిల్లల్ని అట్లా మీరు ప్రతి చిన్న ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేటట్టు చేయాలి చిన్న నుంచి విశ్వాసంలో వాళ్ళు అంచలంచేయాలి అది నీ నీ బాధ్యత ఈ రోజు నుంచి మరియా తన బాబుని ఎట్లా పెంచిందో మీరు మీ పిల్లల్ని ఎట్లా పెంచాలా అని వాక్యం చెప్తుంది చివరిగా చూడండి మనుషుల దయందు ఇది లాస్ట్ పాయింట్ మనుషుల దయందు మీ పిల్లల్ని మీరు పెంచాలా ఎట్లా చెప్పండి మనుషుల దయ అంటే ఎవరన్నా ఇంటికి వస్తే హరి అంకుల్ గ్రీటింగ్ చెప్పు అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పు నమస్తే చెప్పు ప్రైజ్ లాడ్ చెప్పు నువ్వు నేర్పాలా చుట్టాలు వస్తారు వీళ్ళు లోపలపై కూర్చుంటాడు ఏమన్నా బాగుందా ను వచ్చి చేస్తావు వాళ్ళకి నమస్కారం బాబాయ్ గారు నమస్కారం అంకుల్ అని మీరు చెప్తారు వాడేమో లోపల కంప్యూటర్ మీద కూర్చుంటాడు లేకుంటే మొబైల్ ఫోన్ రుద్దుకుంటా కూర్చుంటాడు ఇదే కదా యవనస్తులు ఈరోజు జీవిస్తుంది చిన్నప్పటి నుంచి నువ్వు మనుషుల దయ్యాందు ఎదగడం నువ్వు నేర్పలే పిల్లలకి అంకుల్ ఆంటీ చెప్పడం మర్చిపోయి తెలుసా మీకు పిల్లలు ఒకప్పుడు మేము అంకుల్ ఆంటీ అని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్నపిల్లలు అంకుల్ ఆంటీస్ లేవు ఇంకో కొంతకాలానికి ఏం చేస్తా తెలుసా ఎంత పెద్దవాడైనా పేరు పెట్టి పిలుస్తారు ఈ దేశంలో ఏమనస్తుందని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళని మనము చిన్నప్పటి నుంచి పెంచాలి చూడండి అందుకు నేను ఈ బైబుల్ నమ్ముతాను ఇది సరిచేస్తుంది జీవితాన్ని చాలా మందికి ఎందుకు ఇష్టం ఉండదు తెలుసా ఇది నేను విచలుడిగా జీవిస్తా నా ఇష్టానుసారంగా జీవిస్తా నన్ను ఇది హెచ్చరిస్తుంది కదా నాకు ఇదొద్దు పిచ్చితనమా కాదా ఈ బైబుల్ ఏముందంటే త్రాగద్దనుంది త్రాగేవాడికి అది ఇష్టం ఉంటుందా ఇష్టం ఉంటుంది ఎందుకు ఎందుకు వానికి ఇష్టం ఉంటుంది అదే కారణం బైబుల్ చెప్తుంది తాగొద్దని మరియు మద్యంతో మత్తులై ఉండకుడి ఆత్మ పూర్ణ ఉండడని ఎఫెస్ రాష్ట్రపతి గల వాక్యం ఉంది మళ్ళీ నువ్వు మద్యం అంటే సారాయి గుడంబ అవన్నీ తాగేవాడివి విస్కి రమ్ము అవన్నీ తాగేవాడివి మళ్ళీ ఈ వాక్యం చెప్తుంది తాగొద్దని మళ్ళీ వాక్యానికి విరుద్ధంగా ఉండలేవు కదా అలవాటు చేసుకున్నా వాక్యం నేను హెచ్చరిస్తుంది నీకు నీకు దుర్వ్యాపారం కలదు తాగే వాళ్ళందరూ లాస్ అవుతాను బైబుల్ ఏ రీతి లాస్ శరీరం లాస్ అవుతుంది ఆరోగ్యం పోతుంది ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్ గా తాగేట లివర్ ఫెయిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇయర్స్ కంటిన్యూస్ గా తాగేవాడికి లివర్ డెడ్ అయిపోతుంది లివర్ ట్రాన్స్ప్లాంట్స్ లేవు చాలా బహు కష్టం అది లివర్ పోతే శరీరంలో ఎవడి నిన్ను బాగుపరచలేడు చేసుకున్నావు తప్ప నువ్వు నిర్లక్ష్యం చేసి బైబుల్ వాక్యంగా విరుద్ధంగా జీవించి నీ లివర్ జడగొట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు అట్లీస్ట్ నువ్వు పాపాలు ఒప్పుకో రక్షణ బంధు చనిపోతే నా సన్నిధికి అదొక అవకాశం ఇస్తాడు చివరికి దేవుడు కానీ దేవుడు నిన్ను నీ శరాన్ని కాపాడుకోమన్నాడు ఎందుకు నువ్వు ఒక స్వాస్యం కొరకు మనమందరము ఆయన స్వాస్థ్యం అంటే ఆయన ఆస్తి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా ఎవడు దొంగలించకుండా దాన్ని సైతాన్ని మన పిల్లల్ని మనమేమో ఇవి ఎప్పుడు ధ్యానించలే ఎప్పుడు వీటిని పాటించలే నువ్వు ధ్యానిస్తే కదా పాటించండి కాబట్టి ఈరోజు నేను తీర్మానించుకోండి ఇంక వాక్యాన్ని వేస్తున్నా మొదటిది మీ పిల్లల్ని మీరు ఎట్లా పెంచాలా జ్ఞానమందు ఈ లోకంలో ఎట్లా జీవించాలా ఎట్లా మంచి చదువులు చదువుకోవాలా ఎట్లా టీచర్ల నుంచి నేర్చుకోవాలా ఇది మీరు నేర్పాలా ఇంటికి రాగానే ఫస్ట్ ట్యూషన్ ముగించు దాని తర్వాత కాళ్ళు కడుకొని పోయి ఆడుకోండి రా బయట బయటికి పంపాలా పిల్లల్ని సరే ఇక్కడ గ్రౌండ్స్ లేవు కాబట్టి ఇక్కడ గ్రౌండ్ ఉంది అక్కడ పోయి పంపండి వాళ్ళు ఆడుకోవాలి లేకుంటే పొద్దుస్తా మనం ఇంటనే పిల్లలు లావ్ అయిపోతున్నారు ఆడలేక కాబట్టి మీరేం చేయాలా ఈ లోకపులో జ్ఞానం ఏంది వాళ్ళు బాగా పోయి చదువుకోవాలా ఇంటికి రాగానే హోంవర్క్ చేసుకోవాలా ఫస్ట్ హోంవర్క్ మీరు పాయింట్ పెట్టాలా మమ్మీ అటే వేయించింది మమ్మల్ని ఫస్ట్ హోంవర్క్ తర్వాతనే బయట పోయి ఆడుకోవాలి అప్పుడు పంపించండు దాని తర్వాత మా ఫాదర్ కండిషన్ ఏదో సెవెన్ సెవెన్ థర్టీ లోపల లోపల రాకపోతే నైట్ అంతా బయటనే అట్లా మేము బయట గోటిలాడితే బ్యాట్ క్రికెట్ బ్యాట్తో కొట్టిండు మమ్మల్ని చిన్నప్పుడు గుడిసెలు ఉండే గుడిసెల్లో పిల్లలు ఉంటారు కదా గుడిసెలతో ఆడితే కొట్టిండు నన్ను బాబో ఒకసారి మళ్ళా నేను ఎప్పుడన్నా వాళ్ళతో నిన్ను చూసినానంటే ఇంకా నువ్వు ఇంటికి రానకు అవసరం లేదు ఆయన చాలా కఠినంగా ఉండేటప్పుడు మా ఫాదర్ నా క్లోజ్ ఫ్రెండ్స్ గుడిసెలలో ఉండేటోళ్ళు వాళ్ళు చదువుకోలేదు ఒకడు క్యాంటీన్లో క్లీనర్ అయిపోయాండు ఒకడు లారీ డ్రైవర్ అయిపోయాడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ నాకు కానీ చదువుకోలేదు నేను కూడా వాళ్ళతో పాటు ఉంటే ఇక్కడ రాకపోయి ఉన్నాను మీ దగ్గర ఈరోజు నిలబడకపోయి ఉండి నేను కూడా ఎక్కడో క్లీనింగ్ చేసుకుంటుంటే అది కూడా పనే కానీ ఆయనలో ఎట్లా నువ్వు ఆశ్చర్యపోబడతావు తండ్రి నేను కాబట్టి నువ్వు ఆశ్చర్యపోబడ్డావు లేకపోతే ఆ వాక్యం ప్రకారంగా జీవించకపోతే నీకు కూడా ఆశ్రీ ఇస్తాను కాబట్టి తరం తీర్మానించుకోండి మీ పిల్లల్ని ఎట్లా మీరు పెంచాలా జ్ఞానమందు ఈ లోకంలో ఎట్లా జీవించాలా ఎట్లా చదువుకోవాలా ఎట్లా ముందుకు పోవాలా ఆపద నుంచి ఎట్లా నిన్ను తప్పించుకోవాలి పిల్లలు నేర్పాలా స్కూల్లో కొట్లాడతారు పిల్లలు ఎట్లా కొట్లాడాలి తప్పించుకోవాలా నాకు బాగా గుర్తుంది కూడా నిషాని ఇక్కడ హై నేను కొట్టిన ఒకరిని కొడితే కొడితే కొట్టినప్పుడు జారి పడిపోయినా నేను పడిపోయి దొరినా మెట్ల మీద తెలియదు దొర్లీ గోదాంత ఈ జాయింట్ కి డిస్లోకేట్ అయితే నేను అక్కడ గాంధీ హాస్పిటల్ అక్కడే స్కూల్ దేవ్ గాంధీ హాస్పిటల్ పాత గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ మార్కెట్ పోయి పట్టి కట్టుకుని వచ్చింది ఏంటి స్కూల్లా చూడండి అట్లా మనం అట్లా అట్లా పెంచితే ఎట్లాంటి పరిస్థితి బాగుండదు కదా పిల్లల్ని మనం ఎట్లా పెంచాలా ఈ విషయాలు మనం నేర్పాల ప్రతి క్షణము తిట్టద్దు కొట్టద్దు ఈ విధాలు నేర్పాల దైవికమైన విధానాలు అట్లా నేర్పగలుగుతనే వాడు దేవుని కొరకు జీవించగలడు నీకు మంచి పేరు తీసుకుని రాగల లేకుంటే వృద్ధాపిల్ల నువ్వు ఏడవాల్సి వస్తుంది కాబట్టి జ్ఞానమందు వయసు నందు వాళ్ళకి ఎటువంటి ఆహారం నువ్వు పెట్టాలా నీకు ఆ జ్ఞానం అవసరం నీకు ఆ ఎటువంటి ఆహారం పెడితే వాడు మంచి బలంగా పెరగగలడు ఎదగలడు మంచి ఎనర్జీ ఉండగలదు అప్పుడు చదవగలడు బాగా లేకుంటే ఎగ్జామినేషన్స్ టైంలో ఏం జరుగుతుంది బలహీనంగా అయిపోయినప్పుడు ఎగ్జామ్ చర్యగా రాయలేడు మళ్ళీ వాళ్ళు తిడుతా ఫెయిల్ అయితే కాబట్టి మనకు ఆ జ్ఞానం అవసరం ఈరోజు నుంచి నేర్చుకోండి జ్ఞానమందు బరిదేలాడు ఆ పిల్లడు వయసు దేవుని దయందు దేవుని వాక్యంలో బలపడాలా ప్రార్థనలో నడిపించాలా పిల్లల్ని సాక్ష్యం చెప్పాలా అరే నువ్వు క్లాస్ లో కదా నిలబడి సాక్ష్యం చెప్పు ఏసిన నాకు నాకు హెల్ప్ చేసి ఎగ్జామ్ లో ఏ నాకు హెల్ప్ చేసి నువ్వు చిన్న చిన్నగా నేర్పాల ఈ ట్రైనింగ్ నువ్వు ఇవ్వకపోతే వాడు చెడిపోతాడు హండ్రెడ్ చెడిపోతాడు అప్పుడు మీరు ఎంత ఏడ్చినా ఎందుకన్నా పుట్టినరా అనేసి మళ్ళా నువ్వేం చెప్పిస్తావా అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి ప్రభు వరకు కాపాడుకోండి వాళ్ళు మీ పిల్లలు కాదు ఇది నేను ఎప్పుడు హెచ్చరిస్తా నా పిల్లలు నా పిల్లలు కాదు ఈ వాక్యం ప్రకారంగా నాకు అనుగ్రహించబడింది అది ఒక అది ఒక బహుమనం అది ఎవరి స్వాస్థ్యం ఆయన స్వాస్థ్యం నేను వాపస్ ఆయనకుపజెప్పాలా ఆయన వస్తాడు త్వరలో ఉపజెప్పాలా కాబట్టి తీర్మానించుకోండి ఆ రీతిగా జీవించడం నేర్చుకోండి ప్రభు యొక్క వాక్యం దీవించింది ప్రార్థిస్తాను పరశుద్ధ బ తండ్రి మీకు వందాలేనా మీరు అనేక పర్యాలు మాట్లాడతారు కానీ మేము వింటలేమునైనా మమ్మల్ని క్షమించండి మా పిల్లల్ని మేము జాగ్రత్తగా పెంచలేకపోయినాం ప్రవ్వా ఈ లోకంలో విధానాలు నేర్చుకుంటున్నాం కానీ మీ విధానాలు మేము నేర్చుకోలేదు అండి బైబుల్లో మీరు ఏ రీతిగా ఎదిగినర్రో మేము అట్ల పిల్లల్ని పెంచలేకపోతున్నాం ప్రవ్వా మమ్మల్ని క్షమించిన అయినా కనీసం ఇప్పుడన్నా మేము ఈ బుద్ధి తెచ్చుకొని మా పిల్లల్ని ఈ విధంగా పెంచాలా ప్రభావా అవున ఇంటికి నాలుగు స్తంభాలు లాగా ఇవి నాలుగు విధానాలు ప్రవ్వా నీ ఇల్లుని సరిపెట్టుకోవాలంటే ఈ నాలుగు విధానాలు సరి చేసుకోవాలా జ్ఞానమందు శరీరమందు వయసునందు దేవుని దయందు జ్ఞానమందు శరీరమందు మనుషుల దయందు దేవుని దయందు ఈ నాలుగు పిల్లర్స్ ని ప్రవ్వా మా జీవితాల్లో మేము కట్టుకోవాలా మా ఇళ్లు కట్టుకోవాలా ప్రవ్వా పిల్లల జీవితాలు అట్లా కట్టుకోవాలా మా జీవితాలు అట్లా కట్టుకోవాలా ప్రవ్వ మళ్ళీ అటువంటి జ్ఞానం ఈ కుటుంబానికి అనుగ్రహించి ముఖ్యంగా దిలీప్ ని తన భార్యని మీరు ఆశ్రయించి ఇచ్చిన ఆ బాబు మీ యొక్క స్వాస్థం అది వాళ్ళ కాదు ప్రవ్వా మీ స్వాస్థ్యం జాగ్రత్తగా బిడ్డని పెంచి మీకు అప్పజెప్పాలా ఒకరోజు మీకొరకు ఒక గొప్ప సేవకంగా తయారు చేయాలా అది మా బాధ్యత కాబట్టి నా అటు బాధ్యతని జ్ఞాపకం చేసి మీరు మహిమనుంది లేవనెత్తమని యేసుకృష్ణ ప్రార్థిస్తాం తండ్రి